కీర్తన యాభై మూడు నీయంత వారు గారు నిండు సామర్థ్యములేదు ఈ అహంకారపు ముక్తి ఈడేరిన తమకు నీ సేవలేశేసిం నీ కృపరక్షించగాను ఆశల బొందే ముక్తి అధిచాలకం నీ సరివారలై నీవే తామనుకుని ఈశుల బొందే ముక్తిం తమకూ పుంచిన రాక్షసులెం పూర్వదేవతలమంట ఇంచుక పెట్టిన మీదమే గర్వము అంచల గర్మమే శేషే దేవతల దేవతలగూర్చి ఇంచుకంతలోనే ముక్తి ఈడేరినా తమకు హరిలాంఛనపు భక్తికందుకనుడబడదు సరి రోగికి పధ్యము చవి గానట్లుం గరిమ శ్రీవేంకటేశుగని మననివారికిం ఎరబులనే ముక్తిం ఈడేరినా తమకూ